దేవతలు గెలువరో తేగి దైచ్యులు పరరో భావించ నింతటిలో భూభారమెల్లనగే నేడు కృష్ణుడు జనించె నేడే శ్రీ జయంతి నేడే రేపల్లెలో నెలవైనాడు వేడుకయ సోదకు బిడ్డడైనాడిదే నేడే పోడిమి జాతకర్మ ముప్పుగనాయనే ప్పుడిదే గోవులనిచ్చను పుత్రోత్సవము ఇప్పుడు తొట్టెలనిడిరి ఇంతులెల్లాను చెప్పరాని బాలలీల చేయగలదెల్లా చేసి కప్పెను విష్ణుమాయలు గక్కన నేడిపుడు ఇదివో వసుదేవుని ఇంటి చెరలల్లబాసె ఇదివో దేవకి తపమిట్టెఫలించె చదర కథా నిలిచ శ్రీవేంకటాద్రిపైనిదే యద అలమేలు మంగ ఎక్కివున్నదివో